సహాలంబం నీకు లక్ష్యం ఏమిటి నిరాలంబం ఇట్లా జాగ్రత్తగా గమనించాలి ఈ విచారణ చేసే వాళ్ళని నిర్విచారో నిర్మలో నిర్విషయో నిర్వికల్పో ఇలా జాగ్రత్తగా ఒక లక్షణం నుంచి మరొక లక్షణానికి జ్ఞాన మార్గంలో అభిమాన త్యాగం వలన మాత్రమే సాధ్యం మిగిలిన వాటి వల్ల సాధ్యం ్ఞానం సిద్ధించాలి అంటే వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అభిమాన త్యాగం అందుకని పెద్దలు ఏం చేశారంటే సన్యాసులలో అభిమానం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో చాలా నియమాలను పెట్టారు ఆయన ఆవు పొదుగు నుంచి పాలు పితకడానికి పట్టినంత సమయం ఒక చోట ఉండకూడదు చూడండి మనమేమో పుట్టింది మొదలు పోయేదాకా అంతా ఒకే చూరు పట్టుకుని వేలాడచ్చు ఒకే చూరు పట్టుకుని వేలాడి ఆ బోహ నానా కష్టాలు కొనచ్చు ఏది చూసినా నాదే అని మనం లోపల ఉన్నటువంటి వాడు ఇది నాదే ఇది నాదే ఇది నాదే ఇది నాదే అసలు నాదని స్పందించకుండా ఉంటుందేమో వెతకాలి మనం రోజు ఇక్కడ ఉన్నాడు సాధకుడు ఇది మీకు తెలియాలి అంటే మీ వాడు తీయాలి మీ వాడ్రోప్ ఓపెన్ చేస్తే అబ్బాబ్ ప్రతి వస్త్రానికి వెనకాల ఓ పెద్ద సినిమా తీసేయడం అంత కథ ఉంటుంది అక్కడ ఆ కథలన్నీ గుర్తుకొచ్చేస్తూ ఇదండి ఫలానా చెన్నై కాంజీవరం సిల్క్స్ కెళ్ళి పొద్దున్న రాత్రి దాకా తిరిగి బ్రహ్మాండం బద్దల కొట్టి గంటలు ఖర్చు పెట్టి ఈ చీరకున్నానండి అది దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంటుంది దానికి సందర్భం బాగైరా బాల ఇట్లా ప్రతి వస్తువు వెనకాలా నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు వెనకాలా చెప్పలేనని అసలు సినిమా తీస్తే ఓ వెయ్యి రీళ్లు చాలన్నమాట అంత పెద్ద సినిమా మాల్లో స్టోర్ అయిపోయి అంత పెద్ద బరువు లోపల ఇదంతా దేని వలన అభిమానం అంతకు మించే ఒక కప్పు చూసినా కూడా కప్పు కూడా పెద్ద సమస్య ఒక కప్పని చూసినా కూడా అదే సమస్య పెద్ద ఇవా మానవుడికి ప్రాబ్లం కప్ప కూడా ప్రాబ్లమే కప్పు ప్రాబ్లమే ఆఖరికి తాళం కప్ప కూడా వీడి అభిమానానికి తాళం కప్ప కూడా తాళం వేసినా సమస్య తాళం తీసినా సమస్యే వాడు సమస్య ఫీలు కానటువంటి అంశం అంటూ భూమండలంలో ఒకటి కూడా ఉండదు గడ్డి మలిచినా సమస్యే గడ్డి మొలవకపోయినా సమస్యే వాడేదో పది విత్తనాలు వేస్తాడు ఆ పరివెత్తనాలు మొలిస్తే ఇప్పుడు ఏమిటంటే మొలవకపోతే ఆహా నేను పరివెత్తనాలు వేసాను మొలవబడమే చూడండి ప్రతి వ్యవహారంలో అసలు ఇది అదని చెప్పడానికి వీళ్ళు ఈ శరీరగతమైనటువంటి ఇంద్రియగతమైనటువంటి అంతఃకరణగతమైనటువంటి శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతం చేత వ్యవహరించబడుతున్న సమస్తమునందు కూడా అంత అంతర్లీనముగా అనుస్యు తమై అణువునా ఆఖరికి నీ మృత మృత జుట్టు గోళ్ళుతో సహా నా జుట్టు తెల్లబడ్డవేంటండి బాబోయ్ అంటాడు గోరిని ఏ జుట్టు తెల్లబడితే ఏమైనా ప్రమాదం వచ్చిందా సూర్యచంద్రరాజులు ఏమన్నా గతులు తెప్పారా ఆవిడ జుట్టు తెల్లబడితే మాత్రం సూర్య చంద్రరాజులు గతులు తెప్పిపోతారండి బాబోయ్ అంత సమస్య వచ్చేసి ఇప్పుడు అర్జెంటుగా ఆవిడ ఎక్కడుందో ఆ రంగేసే ఆవిడ రావాలి ఆవిడ రంగేయ్యారు ఈ బ్రహ్మాండం బదులకవాలి ఈవిడ తొంభై ఏళ్ళు ఆవిడ పిల్లలాగా కనపడడానికి ప్రయత్నం జరగాలి ఎంత శరీరాభిమానమో చూడండి ఎంత దేహాభిమానమో చూడండి మానవ జీవితం ఒక్కసారి మనం భూమండలం మీద ప్రవర్తన అంతా చూస్తే ప్రతి ఆచరణలో కూడా అన్ని చోట్ల కర్తృత్వ భోక్తృత్వ అభిమానం సమస్తం జీవుడే ప్రతి ఆచారంలో వాళ్ళే కనబడుతుంది వాడు కనపడని ప్రదేశమే కనపడదు జాగ్రత్తగా జ్ఞాన మార్గ సాధకుడు ఈ విషయంలో ఎంతో మెలకువతో ఉండాలి ఎంత మెలకుతూ ఉండాలి ఎంతో మెలకువతూ ఉండాలి ఏమిటి ఎంత మెలకుతూ ఉండాలయ్యా అయ్యా రెప్పపాటు కూడాను అభిమానానికి అవకాశం ఇవ్వకూడదు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకనంటే ఒకవేళ వీడు త్యాగం చేశానని అన్నా వీడు చుట్టుపక్కల వాళ్ళు వీడిని త్యాగం చెయ్యనివారు పొరపాటు కూడా చేయాలి అయ్యో మీరు లేకపోతే అలాగండి బాబు మీరే ప్రధానం అంటాడు బాబు అయిన అప్రధానంరా బాబు ఈశ్వరుడే ప్రధానం పరమాత్మే ప్రధానం పరబ్రహ్మమే ప్రధానం పరాత్మరమే ప్రధానం అని నేను నేను లేని వాడు నన్ను తెలుసుకున్నాను నన్ను నేను పోగొట్టుకునే పనిలో ఉన్నాను నా గుద్దురా బాబు నువ్వు ఇచ్చే ప్రాధాన్యత అంటాడు లేదండి మీరు రాకపోతే ఎలాగండి మీరు లేకపోతే ఎలాగండి మీరు చేయకపోతే ఎలాగండి మీరు చెప్పకపోతే ఎలాగండి ఇలాగా ప్రతిదానికి వాళ్ళని ఆపాదిస్తారు ఇలా ప్రకృతి కూడా నీ వెంట ఎంత వెంట వదిలేసేంత వరకు కాబట్టి జ్ఞాన మార్గ సాధకుడు ఎలా జీవించాలి అది నిన్ను వదిలేసేటట్లుగా జీవించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్మ భక్తి యోగ మార్గాలలో శరణాగతి కొరకు అనేకం వదిలేసినట్లుగా సాధకుడు కనబడుతూ ఉంటాడు కానీ జ్ఞానమార్గ సాధకుడు